ఆ పిమ్మట భగవత్పాదుల వారు వివేకచూడామణిలో బోధోపల బోధోపలి గురించి వివరిస్తున్నారు ఇది గురువచనృతి ప్రమాణాత్ పరమవగమ్య సతత్వమాత్మయుక్త ప్రశమితకరణ సమాహితాత్మ క్వచిదచలాకృతిరాత్మనిష్ఠి అభూత్ గురువాక్యాలను శ్రద్ధతో ఆలకించిన శిష్యుడు వేదాంతవచనాలను వాటి ఎందు అఖండ విశ్వాసంతో తన స్వంత విచారణల సహాయంతో ఇంద్రియాలను ఉపశమింపజేసి మనస్సును ఏకాగ్రం చేసి స్థిర శరీరుడై ఆత్మలో నిమగ్నం అయ్యాడు కించిత్ కాలం సమాధా పరే బ్రహ్మణి మానసం ఉత్తాయ పరమానందాదిదం వచనమ్రవీత్ బ్రహ్మైక్యతలో కొంతకాలం గడిపి బాహ్యస్మృతిలోకి వచ్చిన శిష్యుడు అంటూ ఉన్నాడు ఈ రకంగా పలికాడు బుద్ధిర్వినష్ట గలిత ప్రవృత్తి బ్రహ్మాత్మనోరేకతయాధిగత్యా ఇదం నేనేవారువర్య బ్రహ్మైక్యతను అనుభూతి చెందటం వల్ల నా మనస్సు ఇంద్రియ వ్యాపారాలు నశించాయి ఇది అవును ఇది కాదు అనే సాపేక్ష భావాలు పోలిక ద్వారా తెలుసుకునే విషయాలు నాకు గోచరించటం లేదు అపరిమిత బ్రహ్మానందపు అవధులు తెలియటం లేదు వాచా వక్తు వక్తుమశక్యమే మనసామంతువా శనందమృత పూరపూరితపరబ్రహ్మాంబుధేర్వైభవం అంభోరాశిశీర్ణ వార్షిక శిలాభావం భనోశవే విలీన మధునా ఆనంద నివృతం ఆనంద మకరందంతో నిండిన పరబ్రహ్మతత్వాన్ని మాటలతో చెప్పలేము మనసుకు కూడా అందదు సముద్రంలో కురిసిన వడగళ్ళు కరిగి సముద్రంలోనే కలిసిపోయినట్లు పరబ్రహ్మ అంశ అయిన నా మనస్సు పరబ్రహ్మంలోనే లీనమైపోయింది క్వగతీతం కునమిదం జగత్ అధునైవయా దృష్టం నాస్తికిం మహదద్భుతం దృశ్యమాన ప్రపంచం ఎటుపోయింది ఎవరు దీనిని అదృశ్యం చేశారు ఎందులో లీనమైపోయింది చూస్తూ ఉండగానే మాయమైందే ఇది ఒక లాగా ఉంది కిం కిముపాదేయం కిమన్యత్ విలక్షణం అఖండానంద బ్రహ్మ మహాన పరబ్రహ్మ అనడి మహాసాగరం పరమానందం అనే మకరందంతో నిండి ఉంది దీన్ని మించి గ్రహించదగినది విడువదగినది ఏమిటో తెలియదు శిష్యుడు పరబ్రహ్మంలో తాదాత్మ్యం చెందాడు కాబట్టి ఆ పరిస్థితిని ఇంకా కొనసాగించటం వదిలిపెట్టడం అనే వాటికి అర్థం లేదు నాకంటే వేరైనది ఏది బ్రహ్మం కానిది ఏది అనిపించింది నిదత్ర పశ్యామి శృణోమిహం స్వాత్మనైవ సదానందరూపేణ్ విలక్షణ నాకు ఇంకేదీ కనిపించలేదు ఏమీ వినిపించలేదు ఏదీ తెలియలేదు పరిపూర్ణానందస్వరూపమైన పరమాత్మగా చరాచర ప్రపంచం నుంచి వేరై దాన్ని వీక్షించే సాక్షిలాగా అనుభూతి చెందాను నమో నమస్తే గురవే మహాత్మనే నమో నమస్తే గురవే మహాత్మనే విముక్త సంగాయ సదుత్తమాయ నిత్యానందరసస్వరూపిణే నిత్యాద్వయానందరసస్వరూపిణే భూమ్నే సదాపార దయాంబుధాంనే ఓ గురుదేవా మీకు మరలా మరలా నమస్కరిస్తూ మీరు మహాత్ములు సంగరహితులు అద్వితీయ నిత్యా అనంత పరమానంద స్వరూపులు దయాసాగరులు క్షసింద్రచంద్రికభూత్రమహమ వైభవానందమాత్మపదక్షయం క్షణాత్ ప్రాపంచికత వల్ల నాలో రగులుతున్న అగ్నితాపం చంద్రకిరణాల వంటి మీ చల్లని కృపవీక్షణాల వల్ల చల్లారింది బ్రహ్మజ్ఞానం యొక్క అక్షయమైన అనంతానందాంబుధి ప్రాప్తించింది ధన్యోహం కృతకృత్యోహం విముక్వగ్రహత్ ధన్యోహం కృతకృతం విముక్వగ్రహాత్ నిత్యానందస్వోహం పూర్ణోహం తదనుగ్రహత్ నిత్యానంద స్వరూపో పూర్ణోహం త్వదనుగ్రహాత్ నేను ధన్యుడనైతిని నా జీవితం సార్థకమైంది జనన మరణ సంసార చక్రం నుండి విముక్తి లభించింది అనంతమైన నిత్యానందానికి నేనే సారమని మీ అనుగ్రహం వల్ల గ్రహించాను అసంగోహమసంగోహమహలింగో హమభ అసంగోహమనంగోహమలింగోహమభుర ప్రశాంతోహమనంతోహమలోహం చిరంతన ప్రశాంతో విషయభోగాలతో సంఘాన్ని స్థూల సూక్ష్మశరీరాలతో తాదాత్మ్యతను పోగొట్టుకొని నాశరహితుడనైతిని అనంతము వినిర్మలము శాశ్వతమూ అయిన ఆత్మతో ఐక్యతను అనుభూతి చెంది ప్రశాంతమనస్కుడనయ్యాను అకర్తమభోక్తమవికారోహమక్రియ శుద్ధబోధస్వోహం కేవలోహం సదాశివ అకర్తమభోక్తమవికారోహమక్రియ శుద్ధబోధస్వరూపోహం కేవలోహం కేహం సదాశివ నేను కర్తను కాను భోక్తను కాను అందువల్ల నిష్క్రుయుడను ఎన్నడూ మార్పు చెందకుండా ఎల్లజీవులకు శుభాలనిచ్చే జ్ఞానమయ సదాశివ స్వరూపంతో ఐక్యతను అనుభూతి చెందాను ద్రష్ శ్రోతుర్వక్తు కతుర్భోక్తుర్విభిన్న ఏవాహం నిత్య నిరంతరనిష్క్రియ నిస్సీమాసంగూర్ణ బోధాత్మా ద్రష్ట స్రోత వక్త కర్త భోక్త ఇవేమీ నేను కాను నేను అఖండము జ్ఞానసారము నిత్యము నిష్క్రియము అసంగము అనంతము అయిన ఆత్మను నాహమిదం నాహమదోప్యుభయోరవభాసకం పరం శుద్ధం బాహ్యాభ్యంతరశూన్యం పూర్ణం బ్రహ్మాద్వితీయమేవాహం నేను ఇది అది అంటే ఇంద్రియగోచరమయ్యే వస్తువులను కాను వాటిని ప్రకాశింపజేసే అద్వితీయ నిరంజన బాహ్యంతర అనంతాత్మను అనే అనుభూతి చెందాను నిరుపమనాదితత్వం తమ ఇతి కల్పనా దూరం నిత్యానందైకరసం సత్యం బ్రహ్మాద్వితీయమేవాహం ఆద్యంతరహితము అద్వితీయము నేను నీవు ఇది అది మొదలైన భావాలకు అతీతము ఆనందసారము యథార్థము అయినా పరబ్రహ్మను అనుభూతి చెందాను నారాయణోహం నరకాంతకోహం హమ అఖండ బోధోహమశేష సాక్షి నిరీశ్వరోహం నిరహం నిర్మమ భూదేవి పుత్రుడైన నరకాసురున్ని చంపిన నారాయణుడు త్రిపురాసురుణ్ణి చంపిన శివుడు పరమపురుషుడు ఇవన్నీ నేనే బోధస్వరూపమైన సర్వసాక్షిని నేనే కాబట్టి నాకు నేనే ప్రభువును నన్ను పరిపాలించే ప్రభువులు వేరే ఎవరూ లేరు నేను నాది అన్న భావనలకు అతీతుడిని సర్వేషుభూతేవహమే సంస్థితో జ్ఞానాత్మనాశ్రయ భోక్త భోగ్యం స్వయమే సర్వత్ పృథక్దృష్టమితూరా సర్వజీవుల్లోనూ జ్ఞానరూపంలో ఉన్నది నేనే బాహ్యాంతరాల్లో వాటికి ఆధారం నేనే భోక్త భోగ్యం అంటే చేయువాడు చేయబడేది రెండు నేనే అజ్ఞానదృష్టితో చూసినప్పుడు కనిపించే ఇది అది మొదలైన భావనలు నశించాయి అంటే అఖండ పరబ్రహ్మమే సర్వం అన్న అనుభూతి కలిగింది మయఖండ సుఖాంబోధ బహుధ విశ్వవీచయ ఉత్పద్యంతే విలీయంతే మాయా మారుత విభ్రమాత్ నాలో అనంతమైన ఆనంద సాగరం ఉంది మాయా అనే వాయువు ఆ సాగరంలో అలలను సృష్టిస్తోంది ఆ అలలే చరాచర జగత్తులన్న అనుభూతి కలిగింది స్థూలాది భావామై కల్పిత భ్రమ దారో స్పురణేన కాలే నుస్ఫురణేనోకై కల్పక వత్సరాయ నర్వాదయో నర్త్వాదయో నిష్కల నిర్వికల్పే మాసాలు సంవత్సరాలు శతాబ్దాలు యుగాలు ఋతువులు కాలాన్ని కొలిచే ఇవన్నీ అఖండము పరమము అయిన కాళచక్రం మీద ఆరోపితాలు అంటే కల్పించబడ్డాయి విధంగా స్థూల సూక్ష్మ భావనలు కూడా కల్పితాలేనన్న అనుభూతి కలిగింది ఆరోపితం నాశ్రయదూషకం భవే కదా మూఢైరతిదోషదూషితై నాద్రీకరోత్యూషర భూమి భాగం మరీచికవారి మహాప్రవాహ ఎండమావుల్లో కనిపించిన జలప్రవాహాలు ఎడారిణి తడపలేవు కదా అలాగే అన్నింటికీ ఆధారభూతమైన ఆత్మను అజ్ఞానజనిత ఆరోపిత భావనలు అంటలేవు ఆకాశవల్లే పవిదూరగోహం ఆదిత్యవద్భాస్లక్షణోహం వినిశ్చలోపార వివర్జి ఆకాశంలాగా నేను దోషరహితుడను పర్వతంలాగా నిశ్చలుడను సముద్రంలాగా నాకు ఎల్లలు లేవు ఎలాగైతే సూర్యుడి చేత ప్రకాశింపబడే వస్తువుల సూర్యుడు విభిన్నుడు అట్లాగే నేను మాయా మాయాకల్పిత జగత్తు కంటే విలక్షణమైన వాడినన్న అనుభూతి కలిగింది నే దేహేన సంబంధో మేఘేనే వహాయస అత కుమే తర్మ జాగ్రత్స్వప్న సుషుప్తయ ఆకాశానికి మేఘాలతోనూ వాటి రాక పోకల తో గాని ఏ సంబంధం లేనట్టే నాకు దేహంతో ఏ సంబంధమూ లేదు అలా అయితే దేహధర్మాలైన జాగ్రత్తస్వప్న సుషుప్తి అవస్థలు నా మీద ఎటువంటి ఫలితాలను చూపగలవు